తథా తధీయత ఏకే అకరు సూత్ర కల్పనోపదేశా మధ్వాదిదవిరోధ పద కల్పనోపదేశా చ అవిరోధ ఈ ప్రకరణం చాలా మంచి ప్రకరణ అంటే ఈ ప్రకరణలో బాగా బలంగా వచ్చి పాయింట్ ఒకటి ముందుకు వస్తుంది అది సూత్రంలో ముందుకు వస్తుంది అదేమిటంటే ఏదో మంత్రం చూసి అక్కడ ఏదో మనం అనుకున్న దానికి అది ఒకసారి అనుకూలంగా ఉంది కాబట్టి మా సిద్ధాంతమే కరెక్టు అనే యాటిట్యూడ్ చాలా అలా చేయకూడదు ఇప్పుడు కూడా శంకరరావు మాట్లాడతారు పరిశుభ్రస భాష్యంలో మీరు ముందే అన్నీ డిసైడ్ చేసుకుని అప్పుడు భాష్యంలో దాన్ని వెతకకూడదు మీరేం చేయాలంటే ముందు మీ మైండ్ క్లీన్ స్లేట్ పెట్టుకోవాలి క్లీన్ స్లేట్ పెట్టుకుని అప్పుడు భాష్యంలో దాన్ని వెతకాలి అంతే తప్ప ముందే మీరు డిసైడ్ చేసేసుకునే దాన్ని భాష్యంలోనూ మంత్రాల్లోనూ వెతకపోవడం నేను ఒక ఆయన వేద మంచి పండితులు ద్వైతి ద్వైత ద్వైతంలో కూడా పండితులు ఉంటారు కదా మనం చదువుకున్నవాడు ఎక్కడున్నా శోభే సో ఆయన వేద మంత్రాన్ని చక్కగా స్వచ్ఛంగా పఠించి దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు చేస్తూ ఆయన ఏమంటారంటే ఆ మంత్రాన్ని చెప్తూ అజాయమానో బహుధా విజాయతే అని సందర్భం కాబట్టి చెప్తున్నాను ఆ ఈశ్వరుడు అజాయమాన పుట్టుక లేనివాడు కానీ బహుధా విజాయతే అనేక రకములైనటువంటి రామ కృష్ణ మత్స్య వరాహ ఇత్యాది అవతారంలో నెత్తుతూ ఉంటాడు అని చెప్తున్నాడు చూసారా అది ఎంత మిస్లీడింగ్ చూశారా అది అక్కడ ఉన్నది అది కాదు అక్కడ ఉన్నది ఏమిటంటే ఈ జగద్ూపంగా ఈశ్వరుడే ప్రకటమై ఉన్నాడు సకల ప్రాణుల రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు కానీ ఆయనకు పుట్టుక లేదు అని అక్కడ ఉన్న సాపిస్తుంది దాన్ని ఎలా తిప్పేశాడో చూసారా ఈ మంత్రము అవతారవాదాన్ని సపోర్ట్ అవతారాలని మనకి సపోర్ట్ చేస్తుంది అంటారు అంటే ఇంకొకటి ఏం చేశాడు ఈ షిరిడి బాబా అవతారమేను ఈ మంత్రం పోటీ చేశాడు షిరిడి బాబా అవతారమా కాదని నేను అంటలేదు ఈ మంత్రం ఎలా చెప్తుంది అలాగే దాన్ని అలాగా తప్పుదారి పట్టించేట మంత్రాన్ని అలా అది చూసి ఆశ్చర్యపోయింది ఎవరిని ఇలా చెప్తాడ ఆశ్చర్యపోయి అలాగ ఇంట్లో ఉండిపోయారు ఇంకో మంత్రం ఇంకో మంత్రం ఇంకో మంత్రం నాకు తెలుసున్న మంత్రాలన్నీ కొట్ చేసి వాటి అన్నిటికీ తప్పర్థం చెప్పేసి లేచకపోయాడు సంభావం తీసుకోండి తప్పార్థం అంటే ఆ కాంటెక్స్ట్ కాదు సో ఈ విధంగా ముందే మీరు ఫిక్స్ చేసేసుకుని అప్పుడు మంత్రాల్లో చూడడము సూత్రాల్లో చూడడము చాలా తప్పు కాదు అలా చేయకూడదు ఒక ఆచార్యులు అన్నారు మొత్తం బ్రహ్మసూత్రాలంతా చదివిన తర్వాత నాకు సత్యం స్థిరపడింది అన్నారు ఏమిటండి అది ఏంటంటే దేవుడు వైకుంఠంలోనే ఉంటాడు ఆయన సతీమణి లక్ష్మీదేవి ఈ విషయం నాకు స్థిరపడిపోయింది బ్రహ్మసూత్రాలు చదివిన తర్వాత అని చెప్పారు అంటే నేనున్నాను ఏమండే అలా కోతలు కురిసేయకండి ఎందుకంటే బ్రహ్మసూత్రం లిటరేచర్ మీరే కనుక మేము కూడా చూసాం ఎక్కడ విష్ణు మాట వైకుంఠం మాట లక్ష్మీదేవి మాట మూడు మాటలు లేవండి ఈ మూడు మాటలు లేవక్కడ ఆ లిటరేచర్లో అది థియాలజీ టెక్స్ట్ కాదు మీరేమైనా సూత్రాలు రాసుకోండి మళ్ళీ వైకుంఠే వాస లక్ష్మీ ఆసమేత అంటూ మీరేమైనా సూత్రాలు వసుకోండి కానీ బ్రహ్మసూత్రాల్లో అలా ఏముండవు నేను చేతకపోతే నాతో చెప్తే నేను హెల్ప్ చేస్తాను కదా కానీ బ్రహ్మసూత్రాల్లో అలా ఏముండదు ఇట్ ఇస్ థియాలజీ ఇట్ ఫిలాసఫీ అది మీరు గమనించాలి ఇది ఆధునిక కాలంలో వచ్చిన పెద్ద సమస్య పూర్వకాలం వాళ్ళు వాళ్ళు పౌరాణికులు పురాణ దృష్టి తక్కువ దార్శనిక దృష్టి ఎక్కువ పురాణ దృష్టి వేరు దార్శనిక దృష్టి వేరు దార్శనిక దృష్టి అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మం పొంది జగత్ కారణం పురాణ దృష్టి అంటే బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణువు రక్షిస్తాడు శివుడు సంహారం చేస్తాడు ఎంత తేడా ఉందో చూడండి దార్శనిక దృష్టి వేరు పురాణ దృష్టి వేరు వాళ్ళు పాపం పురాణ దృష్టి ఎదగరు దార్శనిక దృష్టి ఎదుగుద సాంఖ్యులు వీళ్ళందరూ వాళ్ళు ఏం అంటే వాళ్ళు ఫిలాసఫీ మాట్లాడేవారు వాళ్ళు మతం మాట్లాడేవారు కాదు పురాణం గురించి మాట్లాడేవారు కాదు ఎప్పటికీ ఫిలాసఫీ మాట్లాడేవారు కానీ ఆ ఫిలాసఫీకి సపోర్ట్గా వేదమంత్రాలు ఉన్నాయి అని పోర్ట్ చేసేవారు ఇది తప్పు ఈ అజా అజామేకాంలో సాంఖ్య సిద్ధాంతాన్ని సపోర్ట్ చేయటం ఇది మనం చూసినంతవరకు నెంబర్ వన్ ఈ ప్రకరణం నుంచి వచ్చిన ఈ అధికరణం నుంచి వచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ అది ఒకటి మంత్రాలలో రూపకాలు ఉంటాయి రూపకములు ఉంటాయి ఆ రూపకముల రూపకం ఉంటే మెటాఫర్ వాటిని దీని చేసేటువంటి విధానంలో క్లీన్గా ఉండాలి తప్ప మీ మనస్సులో ఉన్నదానికి ఆ రూపకాన్ని అలా ముడిపెడుతూ పోకూడదు దీనికి శంకర్లో దృష్టాంతం ఇచ్చారు అంధోమణిమవిందత్ అన్న మంత్రం ఒకటి ఉంది రుద్ర దీంట్లో అరుణ ప్రశ్నలో వస్తుంది అంధ ఇంకా ఉంది తమ నందునిరావయత్ అగ్రీవ ప్రత్య ముంచటంతో ఇంకా ఎల్లదో ఉంది ఆ ఒక్క మాక్యం చూసుకోండి మీరంటే అంధో మణిం అవిందత్ అవిందత్ అంటే దొరికించుకున్నాడు దొరికించుకోవడం అంటే అర్థం చేసా మీకు నటితో చూసి పట్టుకున్నాడు దానికి నేను దొరికించుకున్నాను అని అంటారు కదా అలాగే మణిని మణి దొరికింది వాడికి మహా ఉత్సాహంలో ఉన్నాడు వాడెవరు వాడు అంధుడు గురుడ్డి వాడు ఇది వాక్యం ఇప్పుడు దీన్ని మీరు చాలా కాషియస్గా హ్యాండిల్ చేయాలి క్రిస్టియన్ కన్వర్ట్ ఒకడు నేను అంధులుగా ఉండిపోయిన ఇప్పుడు నాకు నాకు మణి దొరికిందని వాడు అంటాడు ఈ మంత్రం అదే చెప్తోందంటాడు గమనించారా మీరు మోసం ఎలా ఉన్నాం వాడు కన్వర్ట్ వాడు అంటాడు నిన్నటిదాకా నేను బుద్ధివాడిని ఈవేళే నాకు మణి దొరికింది అంటాడు అదే ఈ మంత్రం చెప్తోంది అంటాడు అసత్వమా సద్కమయ్యాక వాళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ అలాగే వ్యాఖ్యానం చేశారు మేము ఇంతవరకు అసత్తులో ఉండిపోయాము కన్వర్షన్ అయిన తర్వాతనే సత్తులోకి వచ్చాము ఆ భగవంతుడే మమ్మల్ని సత్తులోకి తీసుకొచ్చాడు ఓ భగవంతుడా మమ్మల్ని అసత్తు నుంచి సత్తులోకి తీసుకురా అని మంత్రం చెప్తోందే వాళ్ళు ఆ రకంగా మంత్రాలను అలా వ్యాఖ్యానం చేయకూడదు అంధోమణిమ అనే మంత్రాన్ని అలా చూడాలి ఆ కాంటెక్స్ట్ నేను లేకపోతే అది ఎవడు ఎవడు కావాలంటే వాడు తనకు అనుకూలంగా దాన్ని వ్యాఖ్యానం చేసుకోవడానికి అవకాశం ఉన్న వాక్యము అది అంతే కదా ఎవడు కావాలంటే వాడు అంధోమణి అవీందరు ఓ బ్రహ్మచారి పెళ్ళయ్యే టైంలో ఉండే ప్రేమతో నేను నిన్నటి దాకా అనుకున్న ఈవేళ నాకు మణి అమ్మాయిని చూపించి కూడా అనొచ్చు ఈ మంత్రమే కూడా చెప్పచ్చు కూడా 넣ers it, it, it itself to such manipulation and interpretation. Interesting in all those are. In all those are separate. One paralysants is one. I hear Fernanda. Some aren't perfect for his own catch. Some aren't it. Each aren't perfect. Some of them are perfect or two spells. Everything doesn't feel like that. Whatever. There is my mantra. even in range. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానం చేసుకోవటం సరికాదు కొంచెం పద్ధతి అది ఉండాలి అని చర్చ అవతారిక కథం పునః తేజోర్ణాత్మనా త్రైరూప్యేణ త్రిరూపా అజ ప్రతిపత్తుం శక్యే అంతకుముందే ఏమని చెప్పారంటే అజామేకాహిత శుక్లకృష్ణం అంటే మీ ప్రధానం కాదది మీరు చాంద్రోగ్నం చూసుకున్నట్లయితే సదేకమే వాద్వితీయం దాని నుంచి తేజస్సు ప్రకటమైనది తేజస్సు నుంచి ఆపహ అప్పుల నుండి అన్నము ఈ మూడు తేజోబర్ణములు మూడింటితోటే జగత్తు నిర్మాణమైనది అని చెప్పారు కాబట్టి అజ అంటే ఆ తేజోబన్నముల యొక్క సముదాయము పంచభూతాల నుంచి జగత్తు పుట్టిందని తైత్రయంలో చెప్తారు ఈ మూడింటి నుండి జగత్తు పుట్టింది అని చాంబ్యంలో చెప్తారు అది కూడా నేను మీకు వివరించాను ఆ ఐదల్లా మూడో ఆకాశము వాయువు అగ్ని కలిపి తేజస్సుగా స్వీకరింపబడతాయి తేజోబర్ణముల యొక్క సముదాయమునైతే ఈ అజ ఈ అజామేకా ఈ తేజోబర్ణముల యొక్క యూనిట్ యూనిటీ ఆఫ్ ది త్రీ ఆ మూడింటి యొక్క సముదాయమే ఈ బఫీం ప్ర బఫీ ప్రజా జనయంతి ఈ తేజోబన్నముల నుండే సకల ప్రాణులు ప్రకటమైనవి సో స్వరూపా అంచేతనే ప్రతి ప్రాణి అందు తేజోబన్నములే ఉంటాయి మేక ఆడమేక నుంచి మళ్ళీ మేకే పుట్టినట్టుగా గుణ తేజోబర్ణాత్మకమైన ఈ మూడింటి నుండి తేజోబన్న రూపములైన జగత్త పుడుతుంది అది ఆ అజ అంటే తేజోబన్నము రూప తేజోబన్నముల సముదాయము అజ అంతేకాని మీ ప్రధానం కాదు అని చెప్పారు ప్రధానం కాదు అనే ఆర్గ్యుమెంట్ బాగానే ఉంది కానీ ప్రధానం కాకపోతే కాకపోయింది మీ తేజోబన్నములే ఈ అజని మీరు ఎలా చెప్పగలరు అని ప్రశ్న పూర్వపక్షం సో ఇప్పుడు చూడండి అజ అన్నది అజ అజ అంటే మేక త్రిరూప మూడు రూపములు కలిగిన మేక అంటే మెటఫర్ అది నా ప్రధానం కాదంటావు నువ్వు బాగా అర్జు చేసేవు బానే ఉంది కానీ నీ తేజోబన్నములే ఇది అని ఎలా చెప్పగలం కానీ మా పక్షం నిలపడలేదు మంచిదే కానీ నీ పక్షము నిలపడదు అని పూర్వపక్షం యావత నవత్తేజోబన్ను అజాకృతిరస్తి ఇప్పుడు ప్రధానంలో సత్వరజస్తమ గుణములను లేదు మేక లక్షణాలు ఏం లేవు అది మేకలైంది అనేది కాలేదు అది కాలేజా తేజోబర్ణములలో మాత్రం మేక ఉందా ఏమీ అజా ఆకృతి ఎప్పుడైనా ఆడమేకను చూశారా ఈ ఆడమేక లక్షణములు రూపము తేజస్సులో ఉందా అప్పులో ఉందా అన్నంలో ఉందా తేజస్సు అంటే ఎనర్జీ అప్పు అంటే లిక్విడ్ లిక్విడ్ స్టేట్ అన్నము అంటే పృథ్వీ మేట్ అట్లాగే సాలిడ్ స్టేట్ ఈ మూడోవి ఎనర్జీ లిక్విడ్ స్టేట్ సాలిడ్ స్టేట్ ఈ మూడు ఈ మూడింట్లో దేనికైనా మేక ఆకారం ఉందా లేదు కదా పోతే దాని ఎందు మేక ఆకారం ఉందని చెప్పడానికి కూడా వీల్లేదు కాబట్టి మేక అంటే సప్రజస్తమ గుణాలు అదయా మా తేజో బంధములు అని నువ్వు ఎలా చెప్పగలవు మాత్రం ఎక్కడ కుదిరింది అది సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు మాత్రం ఎందుకంటే మేక యొక్క ఆకారం అయితే వాటిల్లో ఉండదు కదా నచ్చ తేజోన్నా జాతిశ్రవణాత్ అజాతి నిమిత్త అజాశబ్ద సంభవతీతి ఇక్కడ అజ అంటే మేక కాదండి పుట్టుక లేనిది అని అర్థం రూఢ్యర్థం తీసుకోం మేము యోగార్థం తీసుకుంటాం నజ యతేజ కాబట్టి మా తేజోవర్ణములు అరకంగా రకంగా అజ అన్నానికి కూడా వీల్లేదు ఎందుకంటే తేజస్సు పుట్టింది జాతిశ్రవణ సో దేవత ఐక్షత సో ఆ దేవత ఆ పరబ్రహ్మ తేజస్సుగా అయింది అంటే అంతకుముందు పరబ్రహ్మ తేజస్సు లేదు ఇప్పుడు ఆ సద్రూపమైన పరబ్రహ్మ నుండి తేజస్సు పుట్టింది తేజ ఐక్షత మళ్ళీ ఆ తేజస్సు సంకల్పించింది ఆపహ అజాయంత అని కూడా ఉండి మనం అప్పులు పుట్టినవి అన్నం అజాయత అన్నం పుట్టింది కాబట్టి అవి పుట్టే పుట్టే పుట్టే అని నువ్వేమో వాటికి పుట్టుకలేదు అని అజ కాబట్టి అవి అన్నానికి వీల్లేదు కాబట్టి నువ్వు రుభ్యర్థం తీసుకుంటే మేక ఆకారం వాటిల్లో లేదు కాబట్టి అజ అది కాలేదు యోగార్థం తీసుకుంటానంటే అప్పుడు కూడా అది పుట్టుక గలవిగా శృతి చెప్తోంది కాబట్టి అప్పుడు కూడా అజ అనే మాట ఈ తేజోబర్ణముల ఎందు అన్వయించదు ఇది పూర్వపక్షం అత ఉత్తరం పఠతి ఈ పూర్వపక్షం లేదుట అత అంటే దీనిపై దీని దీనిపై మాట ఉత్తరం సమాధానమును పఠిస్తున్నారు ఇప్పుడు కూడా ప్రశ్న సమాధానములో కిందే ఉంటుంది పైన ఏముంటుంది కింద ప్రశ్న ఉంటుంది పైన సమాధానం ఉంటుంది కాగితం మీద కాదండి కాగితం మీద కాదండి కాగితం మీద ప్రశ్న పైన కింద సమాధానం అలా కాదు కాగితం కాదు కాదు మీ బుద్ధి ముందు ఏముంటుంది ముందే ఉంటుంది ప్రశ్న ఉంటుంది దాని పైన ఏముంటుంది సమాధానం ఉంటుంది ఆ విధంగా పనిచే అత అని పేరు వచ్చింది ఉత్తరము పైన ఉంటుందండి ఈ ప్రశ్నకి సమాధానాన్ని పఠిస్తున్నారు ఎవళ్ళు ఎవళ్ళండి కొ సమాధానం పఠిస్తుంటారు ఎవరు బాదరాయణ మహర్షి బాదరాయణ మహర్షి పఠిస్తున్నారు బాదరాయణ్ అంటారా నేను మిమ్మల్ని ఎవరైనా ఈ ప్రశ్న ఒక పెద్ద పండితుని అడిగారు ఆహా అని ఉంది అత ఆహా ఎవడరా ఆహా కహ ఆహా అని అడిగారు మనం అందుకే వ్యాసహానకు బాదరాయణాను అని చెప్పాడు నిజంగా పేరు సుందర వేద పండితులైన అంటే నేను అప్పుడు అడిగాను వ్యాసుడు బాదరాయణుడు ఒకటే అని ఉరికే లోకంలో ప్రథయితే ఉంది ఒకటి కాదనే వాదం కూడా ఉంది కాబట్టి ఈ వాదాల్లో మనం ఎందుకు దిగడం బాదరాయనుడు అంటే సరిపడుతుంది వ్యాసుడు బాదరాయణుడు ఒక్కడే అన్నవాడికి అది కుదురుతుంది ఒకటి కాదన్నవాడికి కుదురుతుంది బాదరాయణ ఆహా వ్యాసుడు అనేది ఒక వ్యక్తి కాదు బాదరాయనుడు ఒక వ్యక్తి వ్యాసుడు అంటే ఎడిటర్ అని అర్థం ఎడిటర్ ఎడిటర్ అంటే వ్యక్తి ఆ ఎడిటర్ అంటే కలెక్టర్ లాగా రవీంద్ర వరుసగా వస్తూ ఉంటారు అంచేతనే ఇరవై ఏళ్ళ మంది ఊరు ఉన్నారు ఇంతమంది వ్యాసులు అలాగా లేదా బాదరాయణ అంటే వ్యక్తి ఇప్పుడు సమ సూత్రం ఏమిటంటే కల్పన ఉపదేశాలు ఈ అజామేకాం అనే మంత్రము అక్కడ ఏదో ఒక అజ నది దానికి రూఢత్వం తీసుకో యోగార్థం అలా కాదు అక్కడ కేవలమో ఒక కల్పన కల్పన అంధ్రుడికి మణి అంటే వాడు ఎవడో అంద్రుడున్నాడు వాళ్ళు అలాగేం కాదు అయితే కవి యొక్క కల్పన అయితే ఆ మంత్రములు ఆ ఋషులు కవులు కూడా వాళ్ళు ద్రష్టలు కవులు నిజానికి ద్రష్ట అయితే కవి కాలేడు కవి క్రాంతదర్శి సో కవి క్రాంతమును దర్శిస్తారు అంటే కాలము యొక్క ప్రవాహమునకు అతీతంగా ఉండేదాన్ని క్రాంతము అంట దాన్ని దర్శిస్తారు ద్రష్ట ద్రష్టయే కవి చేతనే తాను దర్శించిన దానిని మధురంగా చెప్తాడు దాంట్లో కవిత్వ లక్షణాలని ప్రవేశపెట్టి చెప్తాడు మళ్ళా అది కదా మరి కవి యొక్క లక్షణం అదే కదా సో అటువంటి కల్పనలు ఉంటాయి కవి చేసే కల్పనలు అంటే రూపకములు గుడ్డివాడికి మణి దొరికింది ఎంత అందమైన కల్పన చేసాడో చూడండి దాన్ని దాని ఆయన హృదయంలో ఎవరిదో తెలుసుకునేప్పటికీ మనకి తలపడడం తప్పొస్తుంది అలాగంటే అద్భుతమైన కల్పన అలాగే ఈ అజాం ఏకాం ఆడమేక లోహిత శుక్ల కృష్ణ మేకల్లో రంగురంగులు ఉంటాయి మేకలు గుర్ర పడేవారు తెల్లగా ఉంది ఎరగా ఉంది నల్లగా ఉంది దాని చుట్టూ ఇంకా చిన్న చిన్న మేకలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఇది తల్లి మేకనే పోలి ఉన్నాయి చూడండి ఎలా చెప్తున్నాడు దాన్ని కల్పన అంట ఆయన ఏదో మేకల గురించి చెప్తున్నాను అనుకోకూడదు కల్పన అంటారు ఏమంటే కల్పనను ఉపదేశించారు అక్కడ ఒక రూపకారణ ఉపదేశించారు ఎలాగో తెలిసిన మధ్వాధిపత్ మధు బ్రాహ్మణము అని ఉంది ఉదాహరణ లిఖంలో అక్కడ ఆదిత్యో దేవ మధు కూడా వస్తుంది మన పుస్తకం ఉంది చాంద్రోగ్ఞం వన్ టు ఫైవ్ దాంట్లో మధు అనే పేరుతో సెక్షన్ దాంట్లో వస్తుంది ఈ ఆదిత్యుడు తేనె పట్టు అంటారు ఉదయించే ఆదిత్యుడు తేనె పట్టు తేనె పట్టు అంటే తెలుసు కదా మీకు దేవము ఎవరు తేనెపట్టు ఎవ మన ఇక్కడుంటే తేనెపట్టు ఆ గిరిజనులు ఆ తేనెని ఆస్వాదిస్తారు లేకపోతే మధుకరములు తేనెటీకలే ఆస్వాదిస్తాయి ఎవరు ఒకళ్ళు తేనెని మరి ఆ తేనెపట్టును ఎవరు ఆస్వాదిస్తారు దేవ మధు దేవతలు ఆస్వాదించే తేనెపట్టు అని మధులవుతుంది తేనె పట్టు అంటే ఆ సందర్భాన్ని బట్టి అక్కడ కల్పన ఒక రూపకాన్ని ఉపదేశిస్తోంది శృతి అని మీరు అర్థం చేసుకోవాలి తేనెటీకలేమిటో చెప్తాడు తేనెటీకలేమిటో చెప్తాడు ఇంకా ఉంటుంది అలా ఒక రూపకారిన్ని ఉపదేశం మీరు ఆలోచించుకోవాలి తప్ప అంతేగాని తేనెపట్టు శాస్త్రం ఏదో చెప్తున్నాడను లేకపోతే మన ఇంట్లో ఉన్న తేనెపట్టు అదేమనో మీరు అలాగే దాన్ని మిస్లీడ్ చేసి ఇట్లాగా వ్యాఖ్యానం చేయకూడదు ఈ అజ ఈ మేక కాబట్టి నువ్వు చెప్పిన విరోధం ఏది లేదు నువ్వు మేకరూపంగా దాన్ని అనుభవించే ప్రయత్నం చేయకు అని స్వచ్ఛ ఎంత బాగా చెప్పారో చూడండి నాయం అజాకృతి నిమిత్త అజా శబ్ద శబ్దం అయితే అజ అనే శబ్దం దానికి మేక అనే అర్థం ఉందన్నమాట కూడా సత్యమే కానీ మేక యొక్క ఆకారం ఈ తేజోబర్ణాల్లో ఉంది కాబట్టి అజ అన్నారు అని అలాగ మీరు పెట్టుకోవచ్చు మేక ఆకారాన్ని బేసిస్గా చేసుకుని చెప్పిన పదం కాదండి ఆకృతి నిమిత్తముగా కలిగిన పదము కాదు కాబట్టి తేజోబందములలో మేక యొక్క షేపుని కొద్దో గప్పుడు చూపించమని మీరు అడక్కో ఇప్పుడు మీరు గమనించండి అలా మంటలు వచ్చే హోమం చేసుకుంటే దాంట్లో మా స్వామీజీ మా గడ్డ అనేది కనపడిందంటారు నెవర్ డూ దట్ కండ్ అఫెస్ ఆర్ టాకింగ్ నాన్ అది తత్వం కాదది శాస్త్రం కాదు మతం కాదు ధర్మం కాదు యుక్తి కాదు ఏది కాదు ఇది శుద్ధమైన అజ్ఞానం అలాంటివి ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు శాస్త్రం అనేది ఒక పద్ధతిగా ఉంటుంది కదా చూడండి ఎలాంటి ఎలా మాట్లాడుతున్నారు అక్కడ అజ అన్నారు కదా అని తేజోబంధముల ఎందు మేక యొక్క ఆకారం ఉందని మీరు అనుకోరు ఆకారం అన్నది ఎన్నడు ఇట్ ఈస్ నాట్ ది పాయింట్ ఆకారము వికారము ఇవన్నీ కలిసి ఉంటాయి దట్ ఈస్ నాట్ ది పాయింట్ టూ మచ్ ఎంఫసిస్ అన్న ఆకార ఈజ్ ఏ ప్రాబ్లం ఫర్ ది రెలిజే ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడే మీరు కారులో వెళ్తుంటే తెలుస్తుంది విగ్రహాలే విగ్రహాలు అడుగడుక్కి వడీజాలదా అదంతా కూడా అది మతమా లేకపోతే సోషల్ కాన్షియస్నెస్ ఏమిటి అదంతాను అదంతా కూడా ఒక వెళ్ళి వెన్నీ తప్పింకేమి అదో వెళ్ళి కాబట్టి ఈ ఆకారములకు మీరు మళ్ళీ ఈ విగ్రహాలు తాగినట్టుగా మంటల్లో విగ్రహం కనపడింది విభూతిలో బొమ్మ కనపడింది ఉన్న బొమ్మలు సాగినట్టుగా ఇంకా కొత్త కొత్త బొమ్మలు కూడా తీసుకొచ్చి పెట్టడం మేఘాల్లో బొమ్మ కనపడింది మేఘాల్లో బొమ్మ కనపడితే దానికి గంధర్వ పేరు అది నిత్యది కాబట్టి ఇక్కడ మేక యొక్క షేపు దట్ ఇస్ నాట్టి పాయింట్ నాపి మరైతే నజాయితే అని అర్థం చెప్పుకోమంటారా రూఢి అంటే మేక అంటే అలా కూడా వద్దు అలా కూడా వద్దు దానికి మేకనే అర్థం చెప్పదు అజ అంటే నిజ అయితే నిజ కూడా అక్కడ మేకనే అర్థం చెప్పు మరి ఏమిటది అంటే కింతరిహి మరి ఏమిటంటాం అది శృతి ఒక కల్పనని చేసుకోండి శృతి నిండా ఇవ్వే కల్పన మంత్రాల సో దేవతలు యజ్ఞం మొదలుపెట్టారు యజ్ఞం మొదలు పెడితే దానికి ఆజ్యమేమిటి ఆజ్యం ఉంటుంది యజ్ఞంలో వసంతో సీదాజ్యం వసంత ఋతువో ఆజ్యము గేష్మ యుద్ధమహ యుద్ధమహ అంటే ఎందు కట్టెలని పుట్ట ఒక గుట్ట కింద చేస్తారు ఉంటుంది యుద్ధమ పద్దెనిమిది పూలలు పెట్టి ఒక దర్భతాడు కడతారు దాన్ని యుద్ధమ అంటారు గ్రీష్మ ఋతువే యుద్ధము పురోడాశం చేస్తారు ఉండ కింద అది హోమం చేస్తారు శరద్ధవి శరత్కాలమే హరిస్సు అది ఏమిటది అది ఒక కల్పన ఆ కల్పనని ఉపదేశిస్తున్నారు కల్పనను ఉపదేశిస్తున్నారు అది మొత్తం పురుష సూక్తమంతా కూడా ఒక అద్భుతమైన కల్పన అంచేతనే ఆ కల్పనలోనే ఇప్పుడు నేను చెప్పిన మంత్రాలు కొంచెం నేను అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అనేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పిన మంత్రాలు ఇంకొంచెం మీరు ముందుకు వెళ్తే బ్రాహ్మణో సముఖమాసీతరం మొదలవుతుంది అదంతా కూడా కల్పనలో భాగం అంతేగాని బ్రాహ్మణులు నొట్లోంచి కుట్టారు శూద్రులు కాళ్ళలోంచి పుట్టాడు నొట్లోంచి కుట్టరు కాళ్ళలోంచి కుట్టరు ఏమైనా మాటకి ఇట్స్ నాట్ లైక్ దా డి సి కల్పన అది శరత్కాల హవిస్తంటే ఏమన్నమాట అది సే కల్పన కల్పనని కల్పనగా తెలుసుకుంటే సర్పే లిటరల్గా తీసుకోకూడదు అజాగూపకృప్తి తేజోపన్నలక్షణాయా చరాచరయోనే ఉపదిశ్యతే చూడండి ఇక్కడ మేక షేప్ కాదు పాయింట్ చరాచర యోని ఈ కదిలే మరియు కదలని ప్రాణులన్నిటికీ కారణము జగత్ కారణం అదేమిటది తేజోబన్నము షాందోద్యోగుల ప్రక్రియ పంచభూతాల నుంచి జగత్తు పుట్టినట్టుగా మీకు తైత్రయంలో చెప్తారు తేజోబన్నముల నుండి పుట్టింది జగత్తు ఆ తేజోబన్నములు ఇది యోని జగత్ కారణం ఆ తేజోబన్నముల యొక్క ఆ సముదాయం ఆ మూడు దానిని ఒక మేకపిల్లగా కల్పించి శృతి ఉపదేశిస్తుంది అంతే కాబట్టి ఊరికే మేక పిల్ల మేక పిల్లని ఊరికే దాని గురించి మీరు అలం చేయద్దు ఊరికే కల్పన కల్పన ఉపదేశమే అక్కడ ఉండదు ఇంకా అంతకంటే వేరేమి ఉదాహరణకి యథాహిలు ఆ కల్పనకు వెనకాలండే స్వారస్యం ఇప్పుడు తేజోవర్ణములు జగత్కారణము దానిని మేకపిల్లతో ఎందుకు పోల్చాలి బల్లితోటో లేకపోతే కుక్కతోటో ఎందుకు పోల్చకూడదు లేకపోతే కట్టెతో ఎందుకు పోల్చకూడదు మేకపిల్లతో ఎందుకు పోల్చాలి అంటే ఏదో కొంచెం ఉంటుంది స్వారస్యం చిన్న స్వారస్యం ఉంటుంది ఇప్పుడు బాగా లావుగా ఉన్నవాడు వెళ్తుంటే అరే ఈ లేడిపిల్ల వెళుతుందంటారా అంటారు ఏనుగున్న వెళ్తుంది బక్కగా ఉన్నవాడు వెళ్తుంటే లేడిపిల్ల ఏదో ఉంటుంది పోలిక సంథింగ్ అంతే ఆ షేపు ఆ మేక పిల్లే అని మాత్రం మీరు అనుకోకూడదు అని చూపిస్తున్నారు యథాహిలోకే యదృచ్ఛయా కాచిదజా రోహిత శుక్ల కృష్ణ వర్ణత్మ రోహిత అన్నా లోహిత అన్న ఒకటే లోకంలో మీరు టోటూ నడుస్తూ ఉంటే మీకు మేక కనపడుతుంది ఎదురుచ్చయ అనుకోకుండా మేక కనపడుతుంది కాచిత అజ ఏదో మేక కనపడుతుందండి మేక గొర్రో ఏదో ఒకటే అది ఎలా ఉంటుందంటే ఈ గొర్రెలు కానీ మేకలు కానీ ఆ రకం మేక కాదేమో గొర్రె ఏమో పోయి రంగులు రంగురంగులు ఉంటాయి మేక అను మూడు రంగులు ఉంటాయి దానికి కొంచెం ఎర్రగా ఉంటుంది తెల్లగా ఉంటుంది నల్లగా ఉంటుంది ఈ మూడే ఉంటాయి బ్లూ గ్రీన్ ఇవే ఉండవు మూడే ఉంటాయి లోహిత శుక్ర ఉంటుంది అలాంటి మేక మీరు ఎప్పుడైనా చూసుకుంటారు బహుశర్కరా కాదు బహుబర్కరా స్వరూప బర్కరాచ దాని చుట్టూ నాలుగైదు పిల్లలు ఉంటాయి బహుబర్కరా అంటే పిల్ల బహు ఉంటే చాలా పిల్లలు ఉంటాయి చాలా అంటే అట్లీస్ట్ త్రీ త్రీ ఉంటే బహు అనేసేచ్చు బహు వచ్చినాం కదా మూడో నాలుగో ఐదో పిల్లలు ఉంటాయి తర్వాత ఆ పిల్లలన్నీ ఒక్కలాగే ఉంటాయి ఇప్పుడు మన ఇంట్లో ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఎవళ్ళ రూపం వాళ్ళది ఎవళ్ళ షేపు వాళ్ళది ఎవళ్ళ పేర్లు వాళ్ళది కానీ మేక పిల్ల చుట్టూ మేక చుట్టూ ఉండి మేక పిల్లల్ని మీరు గుర్తు ఇది ఇది ఇంక ఉండదు అన్నీ ఒక్కలాగే ఉంటాయి స్వరూప బర్కర అలాంటి పిల్లలు అది వెళ్తుంటే ఇవన్నీ విలపిల్ల చాల రకాలే పోతూ ఉంటాయి దాన్ని విడిచిపెట్టి ఉండవు అలాంటి మేక ఉంటుంది కదా కాంచ్చిద అనుషయీత ఇంకా ఉంది కథ అప్పుడే అయిపోలేదు ఈ మేక ఈ నలుగురు ఐదు పిల్లలు బిల్లబిల్లతో వెళ్తూ ఉంటాయి ఈ పిల్లల్ని వెంట తీసుకున్నడానికి అదేం ప్రయత్నం చేయక్కర్లేదు చేపట్టుకులాగా అసలు అదేం చేయక్కర్లేదు అది వెళ్తుంటే ఇవి కూడా కథకథగా వెళ్ళిపోతూ ఉంటాయి ఈ లోపల ఓ మేక పోతుంది అది చూస్తుంది చూసి కొంతసేపు దీని వెనక్కాలే వెళ్తుంది దీనితో జతగడుతుంది దీని కంపెనీని ఎంజాయ్ చేస్తుంది ఇట్ లైక్స్ టు స్టే విత్ ఇట్స్ కంపెనీ ఒక ఒక మేకపోతు అలా కొంతసేపు ఆ మేకపోతు అలా ఉంటుంది ఓకే మీరు అలా చూస్తూ ఉంటారు కశ్చిచ్చ ఏనాం భుక్త భోజం జాత్ ఇంకో మేకపోతు కూడా వస్తుంది దీని దగ్గరికి వచ్చి చూస్తుంది ఈ మేకపోతు దీని వెనకాల పడుతోంది ఇదేమో నా ఐదారు పిల్లలతోటి తోట తిరుగుతుంది అని చూస్తుంది కొంచెంసేపు ఆలోచించి విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది ఒక మేకపోతు మాత్రం దీనితోటే అలాగా సాగిపోతూ ఉంటుంది వితిన్ ఫైవ్ మినిట్స్ మొత్తం ఇదంతా దీని మీద మీరు పెద్ద దీన్ని ఇంకా దాంట్లో సాగితీయాల్సిందేం లేదు ఓన్లీ దత్మర్చి ఈ రకం సీన్స్ మీకు ఎక్కడ పడితే మేకల్ని తోలేవాడు మేకల్ని పాలించేవాడు ఉంటాడు వాడి మేం పట్టించుకోవాలి వాడికి ఎంతసేపు మేకపోతూ బరో ఎంత ఉంది ఎప్పుడు భోజనం చేసిద్దామని చూస్తూ ఉంటాడు ఓ పండితుడు అతికేసి వెళ్తూ ఉంటాడు ఓ ఋషి ఆయన చూస్తాడు ఇదంతా చూసి ఈ తేజోవర్ణముల నుంచి జగత్తు పుట్టింది అని చెప్పడానికి ఈ మేకపోతూ దృష్టాంతాన్ని ఆయన వాడుకుంటాడు ఇప్పుడు నేను పాఠం చెప్పేప్పుడు ఏ దృష్టాంతాలు నేను చూసిన దృష్టాంతాలు వస్తాయి ఇట్ ఈస్ దట్ సింపుల్ మీరు చూడని దృష్టాంతాలు చెప్పాలంటే ఇంకా పురాణ దృష్టాంతాలు ఇవ్వట్టుకు రావాలి అదో స్థైలు మీరు చూసినవి చెప్పడం ఇంకో స్థాయి కాబట్టి ఋషులు ఉన్నారు వాళ్ళు పురాణ దృష్టి ఉండదు వాళ్ళకి ఎంతసేపు దార్శనిక దృష్టే ఉంటుంది వాళ్ళు లోకంలో చూసినవి దృష్టాంతంగా తీసుకుని ఏవో చెప్తూ ఉంటారు అలాగే ఒక కల్పన అలా వచ్చింది ఆ కల్పన దాన్ని మీరు ఊరికే ఇటు సాగతీసి అటు సాగతీసి మా ప్రధానమే లేదని ఒకడు మాదే ఆ మంత్రం అని ఇంకొకడు అలాగే దాన్ని మీరు అలా మేకపోతాను మేక అన్నాడు కాబట్టి ఆ మేక మాదే అని ప్రతివాడు అలా దెబ్బలో వేసుకోవటం అని ఒక కల్పన ఏవం సంఖ్య అదేవిధంగా ఇయమపి తేజోబన్న లక్షణ భూస ప్రకృతి త్రివర్ణ బహుస్వరూపం చరాచర లక్షణం వికార జాతం జనయతి సరిగ్గా ఇప్పుడు మీరు దీనికి అన్వయించుకోండి ఈ తేజోవర్ణాలకు అన్వయించుకోండి అన్వయిస్తుంది ఉదో గొప్ప అన్వయిస్తుంది ఒకేసారి అన్వయిస్తే చాలు ఇక్కడికే ఇక్కడికి వచ్చే అక్కర్లేదు భూత ప్రకృతి అంటే ఈ సకల ప్రాణులు దేని నుంచి పుట్టాయో అసోర్ట్స్ ఆ సోర్సు అది ఆ మాయాశక్తి ఉంది చూసారా అది తేజోబర్ణ లక్షణ దాని లక్షణం ఏమిటి ఇప్పుడు బ్యాగ్ ఉంది నిండా ఉంది బ్యాగ్ ఏమున్నాయా అంటే బేరకాయలు వంకాయలు బెండకాయలు ఉన్నాయని చెప్పినట్టుగా ఈ జగత్తు కారణమైన ఆ మాయాశక్తిలో ఏమున్నాయని దాని ఎందు అంటే మూడు ఉన్నాయి తేజస్సు అప్పు అదే తేజస్సు కింద ప్రకటమైనదే ఒక క్రమంలో అది దాని యొక్క స్వరూపం అది అది పైగా అది దాని ఎందు దానిని ఈ మేక పిల్లతో పోల్చవచ్చు ఈ మేకతో ఎందుకని ఈ తేజోబంధములు ఉన్నాయి దీనికి మూడు రంగులు ఉన్నాయి తర్వాత ఈ తేజోబంధముల నుండే సకల ప్రాణులు పుట్టాయి ఈ సకల ప్రాణులు అంటే చాలా ప్రాణులు ఈ మేక చుట్టూ కూడా చాలా పిల్లలు ఉన్నాయి సకల ప్రాణులు ఒక్కటే దృష్టిలో ఋషి యొక్క దృష్టిలో ఎగిరే పక్షి ఇటువంటి సంచరించే పశువు మనిషి అంతా ఒక్కటే ఒకటే ప్రాణశక్తి వాళ్ళు ఇది వేరు అది వేరు అది వేరు అలా చూసుకోలేదు ఒకటే ప్రాణశక్తి అని చూశారు అలాగే దర్శించారు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఆ మహాప్రకృతి దాని నుంచే ఈ సకలములైనటువంటి ప్రాణులు వీళ్ళందరూ ఒకటేనాయా చిన్న చిన్న మార్పులు చేర్పులు మూడు భూతములతో తయారైన దేహాలు లోపల ప్రాణశక్తి సమానం అందరికీ కాబట్టి స్వరూపా సమానమైన రూపములు కలిగిన సకల ప్రాణులను ఆ మాయాశక్తి సృష్టించింది అయినా వికార జాతం జనయతి కదిలి ప్రాణులు కదలని ప్రాణులు కూడా అక్కడి అంటే చెట్టు చేమలు కూడా లెక్కవేసేసారన్నమాట తర్వాత ఏమైంది అవి దుషాచా క్షేత్రజ్ఞేన ఉపభుజ్య విదుషాచ పరిత్యజ్యతే ఇది జ్ఞానము లేని వాడు అజ్ఞానం ఏమిటి ఇక్కడ జ్ఞానము క్షేత్రక్షేత్రజ్ఞ వివేకమే ఇక్కడ జ్ఞానం క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ్మ అదే జ్ఞానం జ్ఞానమంటే అదే చూడండి క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకమే జ్ఞానము అనేది బాగా బుద్ధికి పట్టాలి అదే జ్ఞానం ఊరించే పుస్తకాలు వల్లించాం గ్రంథాలు వల్లించాం అది జ్ఞానం కాదు ఇదే జ్ఞానం ఆ వివేకం లేదు ఒకడికి పండితుడు అయి ఉండొచ్చు లేకపోతే పెద్ద ధనవంతుడు కావచ్చు లేకపోతే మంచి బలవంతుడు కావచ్చు గొప్ప ప్రజ్ఞావంతుడు కావచ్చు ఏదైనా కావచ్చు ఆ వివేకమైతే లేదు వాడు ఏం చేస్తాడు వివేకం లేని వాడు ఏం చేస్తాడంటే ఈ ప్రకృతి నాది నేను అనుకుంటాడు చుట్టూ ఉండే జగత్తు ప్రకృతి దాని ఎందు నాది అని అభిమానం పెట్టుకుంటాడు ఎందుకని నాది ఇది నేను ఇది కూడా ప్రకృతే ఇది ప్రకృతి క్షేత్రము నేను కాదు నేను క్షేత్రజ్ఞుడాను అనే వివేకం లేదు కాబట్టి నేను ఎప్పుడైతే నేను అనే అభిమానం వచ్చిందో చుట్టూ ఉండి వాటి ఎందు నాది అనే అనుమానం అభిమానం వస్తుంది అంటే వీడు దాని అర్థం ఏంటో తెలుసునండి ఆ మేక అలా పోతుంటే దాని వెనకాల వెళ్ళింది ఓ మేక పోతున్నానే వీడది